ఉండేలాగా దానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పోగొట్టుకునేటువంటి భావన పోగొట్టుకునేటువంటి ఒక సాధన అలా విడుదలకి క్రమంగా ప్రయత్నం చేస్తూ నిత్య నెక్కినట్టుగా కాకుండా ఈ స్థితి పైనే ఉన్నట్టుగా చూసుకొని దానికి భిన్నంగా ఉన్నటువంటి స్థితిని మార్పు చేసుకోవడం అనేటువంటి బోధని అవాచ్యం అఖండం అనేయం అచిత్యం అనంతం అనేటువంటి స్వరూప చింతన చేయమన్నారు ఎందుకని అవే చెప్పారు అంటే దానికి వ్యతిరేకంగా పరా పశ్చంతి మధ్యమ వైఖరిలాగా నాలుగు స్టెప్పులు దిగినటువంటి వైఖరి స్థితిలో నుంచి మనం వెనక్కి లాక్కోవడం పరబ్రహ్మ స్వరూపం నుంచి ఏ దిగామో అధిగమించినటువంటి స్థాయిలో ఊహ ఊహిస్తూ భావిస్తూ ఆ లక్షణాలని అనుష్ఠానం చేసుకుంటూ తద్వ్యతిరిక్త లక్షణాలన్నీ వైఖరి నుంచి మధ్యమాకి మధ్యమా నుంచి పశ్చంతికి పశ్చంతి తీసుకొచ్చి పరా నుంచి ఎలా జారిందో వైఖరి నుంచి పరాకి అలా తీసుకొచ్చి ఆ పరమ కంటే పరమైన పరాత్పర స్థితి ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో ఉన్నదిన్నట్టుగా ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో మనం ఉంచాలి అనేది చెప్పారు దీని మరి ఆచరణ సాధన అనుభవము అవగాహన అనుష్ఠానము మరి తద్భిన్నంగా ఉన్నవన్నీ కూడా నివృత్తి చేసుకోవడం అనేది మనం తెలుసుకున్నాము ఆ విధంగా ఇప్పటికే మనం అంతా తెలిసే ఉన్నాం వీటన్నిటిని ఒక వరుస క్రమంలో చెప్పడమే తప్ప మనకి తెలియజేది ఒక రకంగా చూస్తే ఆధ్యాత్మికం అనేది ఒక లింక్ లేకుండా దేనికి తెలుసుకున్నటువంటిది మన దగ్గర ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదేదో వినని పోగు చేసుకున్నది ఉంది ఒక వరసలో గొలుసుకట్టుగా ప్రే పేర్చుకొని దాని అవగాహన కూడా ఆ లైన్లో అవగాహన చేసుకొని లక్ష్యం కూడా అదే లైన్లో లక్ష్యం పెట్టుకొని లక్ష్యానికి ఎంత దూరంగా ఉన్నామో గమనించి ఆ దూరాన్ని తగ్గించుకునే సాధన ఆచరణ ఉండాలి ఈ రకంగా పొద్దున చెప్పిన దాని యొక్క సారాంశం చెప్పుకుంటూ ఈ పూట సత్యనారాయణ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చారు వారి సందేశాన్ని ప్రవచించవలసిందిగా కోరుతున్నాను